కవుల రైలు రచయిత బాలగంగా హద్రతిలక్ తెలుగుదేశం కవులతో నిండి మూడవ తరగతి రైలు పెట్టేలాగా కెక్కిరిసిపోయింది ఇంకా జాగలేదు అని కేకలేస్తున్నా వినిపించుకోక చవగ్గా టికెట్లు కొనుక్కుని కొత్త కవులు తోచుకు లోపలి కేకబడుతున్నారు కొందరు ఫుట్బోళ్ళ మీద నిలబడి కొందరు కమ్మీలు పట్టుకుని వేలాడుతున్నారు ఒక ఆవిడ మేలు ముసుగు వేసుకుని వచ్చింది సుతారంగా అందంగా ఉంది కళ్ళల్లో అపూర్వమైన వెలుగు ఎర్రని పెదవుల్లో తీయని సిగ్గు వెన్నెలిని ఉషక్కాంతిని మల్లె పువ్వులని మంచిగంధాన్ని రత్నాలని కలబోసి మన మీద చల్లినట్టు చూస్తే అక్కడ దగ్గరలో నుంచి ఉంటే ఆవిడ నిస్పృహగా చూసింది రైలు పెట్టుకేసి లోపలి బొగ్గు పులుసు గాలి చుట్టపొగ వాగుడు కలిసి పెట్టులోంచి బయటకు దుర్భరంగా వ్యాపిస్తున్నాయి ఇక్కడ చోట్లే దయచేయవమ్మ నువ్వు కూడానా మా కర్మ ఒకలో పోసుకుంటూ అన్నాడు చుట్టాశామి కాంటరించి ఉమ్మేస్తూ ఆయన కవిశార్దుల బిరుదాంకితుడు అప్పకవీయం అడ్డంగా బట్టి నో ప్లేస్ మేడం వెరీ సారీ అంటూ కన్ను గీటాడు ఒక నవయ్య కూడా గాగులు తీసి సెకండ్ హ్యాండ్ బీడి నోట్లో ఉంచుకుని కొందరు వెగిలిగా నవ్వారు కొందరు తగ్గారు మరికొందరు ఏరలు వేశారు పాప ఆవిడ వెనక్కి తిరిగి జాలీగా వెళ్ళిపోయింది రైలు కదిలిపోయింది స్టేషన్ మాస్టర్ వచ్చామని చూసి పాపను చూడలేదా అమ్మ నీ పేరు అని అడిగాడు కవిత అందా సుందరి కౌల రైలు ఒడివడిగా గమ్యం తెలియకుండా వెళ్ళిపోతుంది